కీర్తన డెబ్భై కలకాల కలకాలమిట్లాయే కాపురెల్లా అలదైవమెందుడో ఆలగించడుగా తనకే సంతసమైతే తన భాగ్యము వగడు తనకు చింత పుట్టితే దైవము దూరు మనుసుని గుణమెల్లా మాపుదాకానిట్లానే ఘనదైవమిందుడో కరుణ చూడడుగా విరివి పాపాలు చేసేవేళ నాదాయములెంచు నరకమది పుణ్యము నాడు వెదకు స్థిరమైన జీవుని తెలివెలా నీలాగే ధరదైవమెందుడో దయచూడడుగా వేళతో నిద్దిరింపుచు విరక్తిని వలెనుండు మేలుకొన్న వేళ నన్ని మెడబూనును ఈలీల దేహిగుణముయంచి శ్రీవేంకటేశుడు ఏల ఈ దైవమిందున్నాడో ఇట్టే మన్నించడుగా